చదివిన అందులో తత్వార్థం ఏదైనా ఉంటే ఆ నాలుగు వాక్యాలే చదువుతాను అంతే మిగిలిన వాక్యాల పొరపాటును కూడా ఆ జీవిత చరిత్ర అంతా చదువు అని ఎందుకని అదంతా చలనా అది అధ అక్కడ ఆ కష్టం ఈ కష్టం అలా వెళ్ళాడు ఇలా వెళ్ళాడు అంత కష్టాడు ఇదంతా స్టోరీ ఇదంతా ఈ ఈ స్టోరీ వల్ల మీకేం ప్రయోజనం ఎందుకని ఆ జీవితాన్ని మీరు ఇప్పుడు జీవించలేరు అది అసాధ్యం అలాంటి శరీరము లేదు మీ దగ్గర అలాంటి ఆరోగ్యము లేదు అలాంటి జీవనము లేదు అందులో నుంచి గ్రహించవలసినటువంటి తాత్విక జీవనం తాత్విక దృష్టి దాన్ని గ్రహించవచ్చు అందుకని కైలాస శిఖరం అంటే నీ ప్రత్యగాత్మయే కైలాస శిఖరం ఈశ్వర దర్శనాన్ని నువ్వు ప్రత్యేగాత్మగా పొందాలి నీ మనసే మానస సరోవరం అందులో కదులుతూ ఉన్న హంసయే నీలో కదులుతూ ఉన్న ప్రాణం ఈ సత్యాన్ని తెలుసుకో ఈ తాత్విక అర్థాన్ని తెలుసుకోవడం కోసమే ఆ మానస సరోవరం ఆ రాజహంస ఆ కైలాస పరిక్రమ ఆ ఈశ్వర దర్శన అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి కైలాస పర్వతం మీద చూడాలనుకోవడం ఏమిటండి ఎక్కడో ఇందులో లోపం కనబడలే తా అంతటా ఉన్నాడు సర్వవ్యాపి మహేశ్వర అని కదా మనం ప్రతిరోజు ప్రార్థిస్తోంది సర్వవ్యాపీ మహేశ్వర నీ లోపలా బయట అనే తేడా లేకుండా ఉన్నది ఈశ్వరుడే అయితే మధ్యలో నేనున్నాను అనుకోవడం ఏమిటి నేనున్నాను అనుకున్నవాడు కైలాస పరికరమ చుట్టూ తిరిగి రావడం ఏమిటి ఆ తిరిగి రావడం వెనకాల ఉన్నటువంటి సంజ్ఞారూపకమైన బోధనను అర్థం చేసుకోవడం ఏమిటి చలనాది మానస సరోవరంలో కదలి కళలో చంద్ర ప్రతిబింబం కదులుతోంది ఇంతకు మించి జనన మరణాల మధ్యలో ఉన్న ఏ విశేషమైనా సరే అన్ని చలనాది యథాంభస హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి పూర్ణమద పూర్ణమిదం పూర్ణ చ్యూర్ణస్ ఊర్ణమాదాయర్ణమేవాశిష శాంతిశాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమ రి నారాయణ <ALLY> <a minute net. laughs>